న్ని దేత్మ భావాన్ని ఎందుకు పోగొట్టుకున్నావు శరీరి అశరీరని నిర్ణయం పొందడం కోసం ఈ శరీర గుంది చికు ఈ అక్షరుడు మాటి మాటికి క్షరుడు అయిపోతూ ఉంటాడు ఈ అక్షరుడు ఏమో పొందాలి ఇప్పుడు పురుషోత్తముడు నిర్ణయం పొందాలి అప్పుడేమన్నాడు గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ వాడికి లేదు నాశనం లేదు ఉత్తమ పురుషుడికి రెండూ లేదు అక్షర స్థితిలో ఉంటే మళ్ళా ఏదో ఒక సందర్భంలో సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగేస్తుంది ఎలాగోలా పొందేద్దాంలే ఎలాగోలా చేసేద్దాంలే ఎలాగోలా నేను ఇది అవజేసేస్తే ఇక్కడికి నాకో పని అయిపోతుందిలే అనుకుంటూ చేస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా సశరీరి శరీరి అశరీరి ఇది జ్ఞాన మార్గం నడిచేటం నడక చద ఆత్మ తెలియటం లేదు అనేది జ్ఞానము కూడా ఆత్మవలన కలుగుతుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నీకు ఏదైనా తెలియటం లేదని చెప్పావు అనుకోండి తెలియటం లేదు నెట్ నువ్వు ఏదైనా చెప్పాలంటే గుర్తించాలా తెలియదని గుర్తించడం కూడా గుర్తించడమే తెలిసని గుర్తించడమే గుర్తించడం కాదు తెలియడం లేదని గుర్తించడం కూడా గుర్తించడమే ఎలాగయ్యా పోయిన శ్లోకంలో చెప్పావు శుద్ధే సుషుప్త్యా బాబా సుషుప్తిలో శుద్ధ స్వరూపంగానే ఉన్నావు నువ్వు ఎలాగయ్యా నాకేం తెలియట్లేదని చెప్పావు నిద్రలో నాకేం తెలియలేదండి అని చెప్పావు లేదా తెలియడం లేదని గుర్తించినవాడు ఉన్నాడా వద్దా ఉండాలా ఇప్పుడు అక్కడ ఉంటేనే కదా తెలియడం లేదని చెప్పినవాడు కాబట్టి తెలియదని చెప్పాలన్నా కూడా ఏ జ్ఞానం ఆధారమై ఉందో ఏ ప్రజ్ఞ ఆధారమై ఉందో ఏ చైతన్యం ఆధారమై ఉందో ఏ జ్ఞానం ఆధారమై ఉందో ఏ ప్రకాశం ఆధారమై ఉందో నువ్వు ఉండటం అనే సత్ అనేటటువంటి ఉరికి ఏదైతే ఆధారంగా ఉందో అది ఆత్మ చదవాలి ద బింగ్ ఆత్మ జాగ్రత్త స్వప్న సుష్లలో చక్కగా తెలియచుండది జాగ్రత్త అవస్థలో వస్తు ప్రపంచమును ఏదైతే తెలుసుకొనిచున్నదో స్వప్న ప్రపంచంలో దృశ్యములను గాంచుచు స్వప్నానుభూతిని పొందుచున్నదో మనోబుద్ధులు లయించి ఏమీ తెలియని సుక్షిప్త అవస్థలో అలా తెలియటం లేదు అజ్ఞానమును ఏదైతే ప్రకాశింప చేస్తుంది అక్కడ మనోబుద్ధులు నడుచుటారణమైరీ అది నశించడం అంటే నశించడం అంటే గుర్తింపు లేకపోవడం వేరేం లేదు అక్కడ ఇప్పుడు గాఢ నిద్రావస్థలో ఏమైంది శరీరం శరీర తదాదులు శరీరంతో పాటు వచ్చినవి ఉన్నాయి మనకి మన దగ్గర చాలా ఉన్నాయి మన బ్యాంక్ లో మన గోడౌన్ లో ఏమిటవి కులము మతము జాతి ఎట్సెట్రా ఎట్సెట్రా ఇత్యాదులు స్త్రీ పురుష భేదములు ఇత్యాది వృత్తులు వృత్తి సముచ్చయము కామ సముచ్చయము కర్మ సముచ్చయము భోగ సముచ్చయము సంస్కార సముచ్చయము వృత్తి వాసన సముచ్చయము ఇత్యాది సముచ్చయాలు మన దగ్గర లోపల గోడౌన్ తెరవగానే మూళ్ళు వరదలా వచ్చి పడిపోతాయి అవన్నీ ఎక్కడ వరదలా వచ్చి పడ్డాయి ఈ గొడవ అంతా ఎక్కడ వచ్చిందంటే జాగ్రత్త అవస్థలో వచ్చింది సరే ఒకవేళ పొరపాటున ఒక అడుగు లోపలికేసాడే అనుకున్నాం అప్పుడేమయ్యాడు లోపల జగత్తు మెలకులోకి వస్తానేమో బయట జగత్తు ఒక అడుగు లోపలికేస్తే లోపల జగత్తు తన లోపలే ఓ పెద్ద ప్రపంచం నిర్మాణం చేసుకుని అందులో కూడా ఇవే ఉన్నాయి అక్కడ మాత్రం వేరే ఉన్నాయి అక్కడ కూడా అవే ఉన్నాయి ఏ యొక్క స్మరణ వేటి యొక్క స్మృతి నీలో ఉందో చూడండి చిన్న చిన్నపిల్లల్ని చూసామనుకోండి వాడికి గతం అసలు గుర్తుండదండి చిన్నపిల్లలకి భూతకాలం బాధించదు ఎప్పుడు వాడు దేంట్లో ఉంటాడు వికాసం చెందాలి వికాసం చెందాలి కొత్తది నేర్చుకోవాలి కొత్తది నేర్చుకోవాలి కొత్తది తెలుసుకోవాలి కొత్తది అనుభవించాలి భవిష్యత్తు నేను వచ్చే సంవత్సరం పెద్ద కారుగా ఉంటానండి నేను వచ్చే సంవత్సరం పెద్ద కంపెనీలో సీఈఓగా పనిచేస్తాను నేను వచ్చే సంవత్సరం చంద్రమండలం మీదకి అంటే ఎప్పటికప్పుడు వాడు భవిష్యత్తు చేత నడపడుతూ ఉంటాడు సరే పెరిగాడు పెరిగాడు పెరిగాడు బాల్యం అయిపోయింది యవ్వనం అయిపోయింది పెళ్లి చేసుకున్నాడు కౌమారంలోకి వచ్చాడు పిల్లల్ని కన్నాడు ఇప్పుడు ఇక భవిష్యత్తు గురించి ఆలోచించడు వాడికి భవిష్యత్తు అయిపోయింది ఇక ఎంతసేపు ఏం ఆలోచిస్తాడు ఇవాళ కరెంటు బిల్లు కట్టాలి వాళ్ళ పాల బిల్లు కట్టాలి వాళ్ళ పిల్లవాడికి స్కూల్ స్కూల్ ఫీజు కట్టాలి వర్తమానంలోకి వచ్చేస్తారనమాట భవిష్యత్తు గురించి ఆలోచించే ఆలోచనలు పోతాయి ఇక ఇవాళ ఆవిడ ఇంతేమంది రేపు పది మంది మా ఇంకో పది ఏళ్ళు ఆగితే పిల్లాడికి వెళ్ళి చేయాలి వీడి భవిష్యత్తే పిల్లవాడి భవిష్యత్తు అంతే ఇలా అయిపోతాడనమాట ఇంకా కొద్ది కాలం అయిపోయిందండి తల నెరిసింది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు సాంతం ఉన్న వెంట్రుకలు ఊడిపోయినాయి అప్పుడు గతమే పనిచేస్తుంది ఎందుకని భవిష్యత్తులోకి చూస్తే శ్మశానం కనపడుతుంటుంది ఇంకేం కనపడు ఇంకేమైనా ఉందా ఏం లేదు తర్వాత ఎక్కడికి వెళ్తావయ్యా నువ్వు ఇంకా వెళ్లేదేం లేదండి బాబు ఊరు పొమ్మంటోంది కాడు కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించండి ఇప్పుడక్క దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు వెన్ ఐ వాస్ గుడ్ ఎన్